కాబట్టి ఆలోచన కాబట్టి జన్మాని ఊరికే అల్లం చేస్తే ఏమైనట్టు మైకులు పెట్టేసి అల్లం చేస్తే డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరినీ పిలిచి భోజనాలు పెట్టేసి అల్లరి చేసేస్తే అది జన్మ సందర్భం కాదు జన్మ సందర్భం ఏంటంటే పుట్టుక అసలు నేను పుట్టేనా మళ్లీ పుట్టడం ఆవశ్యకమా పుట్టుక లేకుండా దీని నుంచి బయటపడే ఉపాయం ఏమి అవన్నీ ఆలోచించాలి తృత్యవు దోషాను దర్శనం మృత్యువులో దోషాన్ని దర్శించాలి మృత్యువులో దోషం ఏంటి మృత్యు భయము అదే పెద్ద దోషం మృత్యువు పేడను కలిగించదు మృత్యువు వలని భయమే పేడను కలిగిస్తుంది పెద్ద దోషం అది మనుషులు మృత్యువుని ఆహ్వానించడానికి బదులుగా మృత్యువుని నెత్తివేసే ప్రయత్నం చేస్తారు అమెరికాలో రీసెర్చ్ చేస్తా అమెరికాలో రిసెర్చ్ ఓల్డ్ ఏజ్ రిసెర్చ్ అని ఉంటుంది జేరియా అని ఒకసారి ఒక కాన్ఫరెన్స్ అయింది జేరియా రిజిరేషన్ కాన్ఫరెన్స్ దాంట్లో లేకూడదు నేను ఒక థీసీ షోర్ ప్రపోజ్ చేశాను ఏంటంటే అమెరికాలో ఇప్పుడు చేస్తున్న రిసెర్చ్ జరా జేరియా రిసెర్చ్ ఇట్ ఈస్ ఫండమెంటల్లీ ఫ్లా అండ్ ఫండమెంటల్లీ రాంగ్ ఏమిటి రాంగ్ అంటే ఒకటి వృద్ధాప్యంలో కూడా భోగాలను అనుభవించడానికి ఉపాయం ఏది అని రీసెర్చ్ చేస్తున్నారు రెండు శరీరము శిథిలమైపోయినా ఇంకా వీడి బతుకుని పొడిగించడం ఎలాగా అని రీసెర్చ్ చేస్తున్నారు మరి రీసెర్చ్ ఎలా ఉండాలి వృద్ధాప్యంలో భోగముల నుండి విరక్తిని పొంది ఉండే ఉపాయమేమి అని రీసెర్చ్ చేయాలి మిగిలిన జీవితం దాన్ని పొడిగించక్కల మిగిలిన జీవితము సార్థకం చేసుకోవడం ఎలాగా క్వాలిటీ లైఫ్ అట్టు పెట్టి వాళ్ళు సుఖంగా జీవించాలి ఎంతకాలం జీవించాడో అంతకాలం పదేళ్ళైతే పదేళ్ళు ఐదేళ్ళు అయితే ఐదేళ్లు హ్యాపీగా జీవించాలి దాన్ని సార్థకం చేసుకోవడం ఎలాగా అది దీని మీద మీరు రీసెర్చ్ చేయాలి రిసెర్చ్లు అయితే అంటే వాళ్ళన్నారు ఇంకా రిసెప్ చేయముందనే వచ్చి మీ క్లాసులో కూర్చుంటే సరిపడుతుందని అదే రిసెప్ కాబట్టి వృద్ధాప్యంలో ఉండే దోషాన్ని మృత్యువులో ఉండే దోషాన్ని మృత్యువు ఎంత భయ హేతువు వాళ్ళ తత్వాన్ని తెలుసుకోకపోతే దేహాభిమానం పెట్టుకుని ఉన్నవాడు మృత్యువుకి భయపడుతూ ఉంటారు మృత్యువు దూరం చేయటానికి హోమాలజీ చేస్తారు దాని అర్థమైతే మృత్యులు హోమం చేయటం తక్కువ అగ్నిని మ్రేంచి ద్రవ్యమును దేవతకు సమర్పించుట అంత పవిత్రమైన కార్యము అనేక ఒక చక్కగా సుస్వరంతో మంత్రం చెప్పాలి సుస్వరంతో చెప్పాలి దంపుళ్ల పాట కింద చెప్పకూడదు సుస్వరంతో మంత్రం చెప్పి ద్రవ్యమును కుదిపాటి ద్రవ్యం ఎక్కువ ద్రవ్యాన్ని విసిరేయకూడదు అలా చుట్టుపక్కల అయిపోయిందా ఇక్కడ అన్ని తీసాలా నిపుల్లో అలా ఈ దేవతలు పారేసేవాళ్ళు ఇంకా నిపుణులు సంచిలో పెట్టి సంచిలో పెట్టి నిపుల్లో మారేస నిపుల్లో మారే అలా ఉండకూడదు సుస్మరంగా మంత్రం చెప్పాలి హవిష్ తప్ప ఇంకా ఆ ఏది వేయకూడదు అవసరం అవసరం అయితే అలా కచ్చి అన్ని తీసుకెళ్ళేది అలా వేయకూడదు లిక్కది ప్రాము మంత్రం చెప్పేది తక్కువ ద్రవ్యం అలా ఉంటే శాస్త్రం కోసం శాస్త్రం కోసం అంటారు చూడండి అంటే ఒక సవ దాన్ని ఆ నిప్పులో అగ్నిహోటలు సవర్సుంటారు అంతకంటే పవిత్రమైన కార్యం ఇంకొకట ఉండదు కానీ అదే కార్యాన్ని మీరు మృత్యువుని వాయిదా వేయటం కోసం చేశారంటే అంతటి పవిత్రమైన కార్యము యూస్డ్ ఫర్ ఏ అన్డిజైరబుల్ పర్పస్ ఇట్ నాట్ హెల్ప్ అయినట్టు కాబట్టి మృత్యు భయము అనేది చాలా సోకము దేహాభిమానం వల్ల వస్తున్నది సో ఆ దోషాన్ని దర్శించాలి తరాయా జరయందు కూడా దోషం ఏమిటా దోషము ప్రజ్ఞాషాను దర్శనం ప్రజ్ఞ అందాము ప్రజ్ఞ తెలివితేటళ్ళు శక్తి శరీర బలము తేజ ఉత్సాహ శక్తి మీ దోష అడ్డుపొనబడుము అది పెద్ద మనసులో వచ్చిన దోషం అదే దోషము దోష అనుక ప్రజ్ఞ అంటే తెలుగుతారు ఇంకేతన మేము రిటైర్ అయిన తర్వాత వేదాంతం చదువుకుంటాము భగవద్గీత చదువుకుంటాము అని అంటే మీరు మిస్టేక్ చేసుకొని రిటైర్ అయిన తర్వాత శక్తి ఉండాలి అలాగే ధ్యానం ఉందనుకోండి ధ్యానమేగా ఇప్పుడు పరిగెత్తాలంటే రిటైర్ అయిన తర్వాత పరిగెత్తాలైన కానీ జ్ఞానాన్ని ఉండి కుర్చిలోనో ఎక్కడో కూర్చొని ధ్యానం చేయడమేగా అని వీడు ఫాయిదా వేస్తారు రిటైర్ అయిన తర్వాత మీరు ధ్యానం చేయలేదు ఎందుకంటే ధ్యానము అంటే మనస్సు యొక్క సాత్విక స్థితి అండి మనస్సు యొక్క రాజస్వ స్థితి తామస్థితి రిటైర్ అయ్యాక ఈ రాజస్ స్థితిలో ఉన్న మనస్సు అంటే యాక్టివ్ మోడ్ ఆఫ్ ది మైండ్ తామసంలోకి పోతుంది సాత్వికంలోకి రాదు మీరు ఈ రిటైర్ కాకముందే ప్రాణాయామాలను చేసి అభ్యాసం చేసి దేహంతో తాదాత్ లేకుండా మంచి వివేక బలంతో ఉంటే మీరు సాత్వికంలోకి వెళ్తారు కానీ లేకపోతే మీరు రిటైర్ అయిన తర్వాత రాజసంలోని తామసంలోకి పోతారు తామసంలో ఉండి ధ్యానం చేయలేరు అసలు జ్ఞానం చేయడం హై ఎనర్జీ స్టేట్ జ్ఞానము అంటే మౌనము ఇన్నర్ పీస్ ఇన్నర్ సైలెన్స్ అది హై ఎనర్జీ స్టేట్ అది సైలెన్స్ అంటే కూర్చో కూర్చుని యోగడం రాదు ఇన్నర్ైలన్స్ అంటే లేక అలా మత్తుగా పడుతు అమ్మాయి కాఫీ అయిందా అది అసలు అమ్మాయి కాబట్టి అబ్బాయి ఎవడో అది అది ధ్యానం మీకు అప్పుడు ఇది అప్పుడు టీవీ చూడడానికి నిజాగం కావడానికి కాసి రావడానికి పనుకొస్తాను తప్ప జ్ఞానానికి పనికి కాబట్టి ఇల్లు నుంచి జాగ్రత్త పడాలి ఇల్లు చక్కబెట్టు ఒక దీపం ఉండగానే ఇచ్చి శక్తి తేజ తేజ అంటే ఎవరు ఉత్సాహం ఉంటుంది లేకుండా పోతుంది పెద్ద వయసు వచ్చేప్పటికీ ఉత్సాహం ఉంది ఎందుకంటే వీడు ఇమోషనల్ గాయపడుతుంటారు ఎన్నెన్నో గాయాలు ఉంటాయి ఆ గతాన్ని అంతనే నెమరవేస్తూ ఉంటారు ఇమోషన్స్ అన్నీ అక్యూములేట్ అయి ఉంటారు ఆ గతం వచ్చి నేను తీనిస్తూ ఉంటాను వాడు అలా నేను ఇలా చేశాను నేను ఇంతటి వాడిని గా హత్య పోయి అలాగే ఏదో ఒక ఉక్రోషంతోషిని ఏదో ఒక ఫిర్యాదు కంప్లైంట్ చేస్తూ ఉంటాను ఎందుకైతే ఇంట్లో వాళ్ళతో కూర్చుని కబుర్లు పెట్టుకున్నప్పుడు కూడా ఇవే వస్తావు కాబట్టి ఆ ఉత్సాహ శక్తి కలిగిపోతాయి ఇవన్నీ కలిగిపోతాయి ఇవై ఇది దోషము అని దక్కి అటువంటి దేహముతో మనం మమలేకం అవడమా ఈ ఈ దోషములతో నిండిన దేహంతో మనం ఎందుకు అధ్యాస కలిగి ఉండాలి సాధార్థం కలిగి ఉండాలి దోష దర్శనం చేస్తే ఇంకో పెద్ద పుణ్యం ఏమిటో తెలుసుకోండి ఈ దేహం కోసమా పాపం చేయడం ఇతరులు సొమ్ము కాజేయడం నేను కోసం ఈ దేహం కోసం ఈ దిక్కుమాలిన దేహం కోసం ఇతరుల సొమ్ము కాజేయచ్చా చాలా తప్పు లేదంటే ఇవి మీ సొమ్ము మీరు పక్కనకోండి ఏదో బై మిస్టేక్ నా దగ్గరికి వచ్చేది కదమాకే అంటే దోష దర్శనం అన్నది ఎందుకంటే లేకపోతే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అందరి సొప్పులు వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఇవి కోడలి నాగాలు కోడలు నాగందుకు నేను దాచిపెడతాను ఎందుకు కోణం కానీ దాచిపెట్టాడు ఆవిడే దాచిపోతుంది ఆడ ఆ బే ఆలో చేసుకునేప్పుడు ఆవిడ నువ్వు దాచిపెట్టడం భగవద్గ్గే చదువుకోవాల్సిన వాడు చేయాల్సింది వాళ్ళేలాది అంటే సంవత్సరాలు ఇలా ఉంటారు అలా ఉండకూడదు రోగిగా ఉంటే రోగం నుంచి విముక్తుడవుతారు పరిభూత ఇది పరిభూతత అంటే తెలుసుందండి ఇమోషన్స్ అన్నీ కూడా గాయపడి ఉండుట కొడుకు నన్ను లెక్క చేయలేదు లేకపోతే పరుషంగా మాట్లాడినాడు లేకపోతే ఏదో ఏదో ఒక దుఃఖ గాయం తగిలే మాట మాట్లాడినాడు ఏం చేస్తాడు అలాగే నౌకరు కూడా ఇంట్లో నౌకరు ఉంటాడు ఉన్న ఉన్న సందర్భంలో వాడు కూడా అలా గుర్తు సార్ మీరు ఇప్పుడు అర్థరగంగా ఉంటాడు ఆ బుద్ధిలో బుద్ధుడు మీరు నాకు అర్థరగంగా ఆల్సో నోస్ పరిభూత ఈ పరిభూతతను శంకరుడు పరిభూత అంటే బీయింగ్ రిజెక్టెడ్ సెన్స్ ఆఫ్ రిజెక్టెడ్ ఐఎమ్ రిజెక్టెడ్ ఐదు ఫీల్ అవుతారు దాని ఇన్సల్ట్ అయితే ఫీల్ అవుతారు సొంతంలో ఏమన్నా అంటే భజుభవడం అంటారు వార్తాం పురుషకి కోపి నా గేసే వీడికి పెద్దమయ్యేసిన తర్వాత ఇంట్లో వీడి గురించి ఎవరో అడగరు వార్తాం పురుషకి కోపి నా గేసే ఇంట్లో అడగరు ఇంట్లో ఆ డ్రాయింగ్ రూమ్ లోను ఫ్రంట్ రూమ్ లోను వీళ్ళు ఉండాలి అది వెనకాలేదో రూమ్ లో రూమ్ వల్ల ఉండదు అయిన తర్వాత కొంచెం ఓవరాల్ లైఫ్ స్టైల్స్ ఇంప్రూవ్ అయ్యాయి కాబట్టి వృద్ధుల యొక్క లైఫ్ స్టైల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి బట్ అదర్వైజ్ ఒక ఇంట్లో ఇంతమంది ఉండాలంటే ప్రైమరీ ప్రైమ్ ప్రాపర్టీ అంటే ప్రైమింగ్ ప్రైమ్ రూముల్లో కూతురు కూతు కోడళ్ళు వాళ్ళందరూ ఉంటారు మామూలు చెక్క పది పత్రిక పక్క గేదెలో ఉన్నా ఎక్కడో వీళ్ళు భరసూతుంది వీడి కబుర్లు చెప్పాలని అవుతుంది కానీ ఎవరికి ఖాళీ ఉండదు వీడి పదీ యుద్ధ కబుర్లు అలాగే మీ భార్య కూడా ఎవరించే నేను పనులు ఉన్నాను భార్య కూడా వీడి పక్కకు వచ్చి కబుర్లు చెప్పారు కొడుకు అయితే ఎప్పుడు బిజీగా దగ్గర వచ్చి కబుర్లు చెప్పే అవకాశం ఇది పోతే న్యూస్ పేపర్ అయినా అంటే అందరూ చదికే కానీ న్యూస్ పేపర్ కూడా పరిభూత పరిభూతుడుగా అలాగా సమాజంలో అలా ఉంటుంది లేదా అతను నేను డిఫీటెడ్ అనే ఒక ఫీలింగ్ లో ఉంటాను ఆయన డిఫీటెడ్ అనేది ఎందుకంటే జీవితం అంతా కూడా ప్రపంచాన్ని మార్చుకుంటూ తన వైపుగా అనుకూలం చేస్తున్నాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్పు ప్రయత్నం కదా ఆ ప్రయత్నంలో ప్రతి వాడు డిఫీస్ అయిపోతారు ప్రతి వాడు కూడా డిఫీస్ అయిన దీంట్లో ఎవరో ఎక్సెప్షన్ లో ఉంటాడు ఎదురుబడి డిస్ఫీఫీస్ నోబుల్ లాగెక్స్ వృద్ధాశ్రంలో ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ లో గుహత్యాగం చేసినట్టుగా మీకు వాళ్ళ జీవితాలు టెన్షన్ జరుగుతుంది Everybody feels defeated by type, by the flow of circumstances, by the sorrow. I am mm -hmm. defeated and I think I am defeated. I am defeated by all of this. But in the world, I have to give this to you. I have to give this to you. I have to give this to you. I have to give this to you. I have to give this to you. ఇందు దేహాధ్యాస పోతుంది దేహాధ్యాస పోతే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసు మీ జీవనముక్తులయ్యే స్థితికి వెళ్ళిపోతుంది దొరికి తమకు దోషదర్శనాన్ని పోమాట త్యాచితూ శిరో రోగా దోషాను దర్శనం ఈ ఆరు అంటే ఆయన శిరో రోగం అనుకున్నారు పాపం ఇదో రోగం అంటే తలపు తలకి వ్యాధి మైగ్రెయిన్ వచ్చింది మైగ్రెయిన్ అంటే ఆ వ్యాధికి డయాగ్నాస్టిస్ ఏమి లేదు కొన్ని వ్యాధులు ఉన్నాయి వ్యాధి ఉంటుంది డయాగ్నాస్టిస్ ఉండదు డయాగ్నాస్టిక్ రసంగా ఏమి ఉండదు కాబట్టి మందు ఉండదు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటారు దానికి మందు బ్యాక్ పెయిన్ అలాగే ఉంటుంది మందు వెయ్యని బ్యాక్ పెయిన్ అలాగే ఉంటుంది వెయిట్ ఇన్ లైక్ తర్వాత మైగ్రెయిన్ అంట మైగ్రెయిన్ అంటే దానికి మందు ఉండదు ఎవరో ఎవరు వేస్తున్నారు మందు ఉన్నది అనిపించదు ఎవరో అలా పోతావు అలాంటి వ్యాధన వచ్చింది అనుకోండి వచ్చినట్లయితే చాలా పేదను అనుభవించాల్సి ఉంటుంది అని మీరు దర్శించాలి అలా దర్శిస్తే ఏమిటి ఉపయోగం అంటే జీవితాన్ని క్రమబద్ధంగా అనుశాసనబద్ధంగా పెట్టుకోవట ఆహార నియమములో వెళ్ళాలి కలిగినందుక ఈ ఆలస్యం అనే మాటలే ఎప్పటికైనా కొంచెం యోగము ప్రాణాయామము నేర్చుకుని అధ్యయన ఇటువంటి మంచి పనులు చేయాలి ఇప్పుడు ఈ పాత్ర విన్న తర్వాత రెండు మార్పులు వస్తాయి ఒకటి యోగము ప్రాణాయామము నేను ఎంతో బాగా ఆ వయస్సుకు తగ్గ ఉంటుంది రెండవది కుటుంబ వ్యవహారాల్లో కలదోక్షడం స్త్రీ అయిపోయింది మనుషులు ఎందుకంటే స్త్రీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి శరీరం వ్యాధికి ఇప్పుడు పెద్ద వయస్సు కారణంగా వచ్చే శైతన్యండి కలతో దాన్ని ఆప నష్టం లేదు లేదు కూడా కానీ లేనిపోని వ్యాధులు రాకుండా ఉండడానికి అవకాశం చక్కగా ప్రాణాయామము తర్వాత యోగము ప్రాణాయామము ధ్యానము ఈ మూడు చేస్తుంటే మీకు పెద్ద వయస్సు కూడా మేనేజేబుల్ అండ్ రీజనబుల్లీ కంఫర్టబుల్ సో దట్ యుర్ ఫ్రీ టు పర్ష్యూ ద హైయర్ థింగ్ దేహాభిమానాన్ని ఇది ఉన్నతమైనటువంటి విషయం కూడా అంటే ఆత్మనిష్ట ఈశ్వర ఇత్యాది హయ్యర్ థింగ్స్ ని పర్శ్యూ చేసేటువంటి హుల్ అస్పేస్ వస్తుంది దోషదర్శనాన్ని మనం చేయాల్సి ఉంటుంది తుఃఖేశూ అధ్యాత్మ అధిభూత అధిదైవే మూడు రకాల దుఃఖాలు ఇప్పుడు ఇంతవరకు వర్షం పడలేదు జూన్ నెల వచ్చేసి అయిపోతూ జూన్ నెల ఇంతవరకు వర్షం పడలేదు దీన్ని అధిదైవ దుఃఖము ఇప్పుడు వర్షం పడకపోతే మోడీ గారికి ఏదో కొంపొలుగుతుందని అనుకోకూడదు మనందరికీ సమస్య మోడీ గారు ఏదో ప్రామిస్ చేశాడు ఆయన తీర్చలేకపోతే మోడీ గారు ప్రామిసు తీర్చలేకుండా ఏమవుతుంది ఎవరికి నష్టం ఆయన కానీ మన ఆయన సక్సెస్ అయ్యారంటే ఆయన సక్సెస్ అది మన సక్సెస్ ఎనివే దీన్ని విసాస్కి పోయి కాబట్టి వర్షము వర్షాభావ పరిస్థితులు నెలకొని ఇది దుఃఖం ఇది కలెక్టివ్ గా అందరికీ వచ్చినటువంటి దుఃఖం ఈ ఇప్పుడు కిరమైన వర్షాలు కొనుతున్నాయని పేపర్లో రాసుకున్నారు పరిస్థితి ఇంప్రూవ్ అవుతోందని గాడ్స్ డిగైస్ అవుతుంది కూడా ఎన్ని సమస్య కాదు బట్ వర్షాభావ పరిస్థితి అన్నది అందరికీ దుఃఖం ఈ ఈ వర్షాభావ వర్షాభావ పరిస్థితి మూలంగా స్టాక్ డౌన్ అయ్యి స్టాక్ అయితే మన స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ నష్టమైంది అసలు దుఃఖం కాబట్టి సో వర్షం పడకపోవడం వల్లది అధిదైవ దుఃఖము చూడండి అధిభూత దుఃఖము అంటే సమాజంలో వాళ్ళు ఎవో దుఃఖాలను పెడతారు సమాజంలో మైకి రాత్రి పదకొండు గంటకి ఊరేది మొదలు పెడతారు ఆ బజార్ దానికి ఓ రివ్యూ ఓ పాడు ఓ మూజికే ఉన్నది ఆ బోర్డు ఎలక్ట్రిక్ బోర్డు మీద తీపి హైపిచ్ సౌండ్ తో రాత్రి పదకొండుకే ఊరేగింపు ముషీదాబాద్ ప్రారంభం అవుతున్నావు అది దాంట్లో బాణాసంఖ్య ఎందుకు పదకొండుకి ఈ పదవి అది సిద్ధం లేవబద్దు అది నా ఉంది ఈ దుఃఖానికి పరిష్ఠ ఇది అధిభూత దుఃఖం ఇక అధ్యాత్మ దుఃఖము అంటే తన దేహము తన మనస్సు తన మనస్సు తన విశ్రాంతిగా ఉండనివ్వడు ఏదో ఏదో ఏదో ఫీలింగ్ ఉత్క్రోషము పాపము రాగము ద్వేషము తోటి మనస్సు వీళ్ళని హింస పెడతాం ఇక దేహం అయితే చెప్పనేస్తే ఏదో రోగంతో ఇబ్బంది పెడతాం ఈ దుఃఖము అధ్యాత్మ దుఃఖము ఈ మూడు దుఃఖాలు ఏమి మనిషి జీవితం ఉందా అసలు ఎక్కడా కాబట్టి ఈ సంసారం అంటే ఇలాగే నాలో నేను చూసుకుంటే దేహము మనస్సు ప్రీవిస్తున్నాను చుట్టూ చూద్దామంటే ఈ సమాజంలో ఎవరికి విశ్రాంతి లేకుండా వీళ్ళు అల్లడి ఇచ్చారు అల్లడికి తయారు చేశారు రోడ్డు మీద వెళ్దామంటే చాలా అశుచిగా తయారు చేసుకుంటాను వాకింగ్ మీద వెళ్ళడానికి లేదు ఇదనా ఇట్ ఇస్ ఆల్ అశుచి అండ్ వెర్రీ ట్రాఫిక్ ఎవడు మేలు పడతానేమో అని డౌట్ వస్తుంది ఆ కారు వాళ్ళు అయితే వేసుకుని స్ఫూటనాలు వేసుకుని మేలు వాడు స్కోటర్లో ఇలా చేతో కొట్టుకుని ఆ మోటార్ సైకిల్ సెల్ ఫోన్ మాట్లాడేస్తూ అలా మాట్లాడుస్తూ ఉంటాడు మీరు గడిచి వెళ్తాం నేను మీద పడిపోతాం ఇవాడు జీవులు పాల పాడి పడిపోయి గబో సెల్ ఫోన్ చేతులు పెట్టేసుకుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేసే జీరో రానాలి అన్ని హోటల్పోతూ కాస్త చెప్పిన జీవు దుఃఖం దంపుకుంటే దుఃఖం అధ్యాత్మిక ఈ మూడు నిమిత్తములు కానీ మూడు నిమిత్తములు మూడు హేతువులుగా దుఃఖాలు ఏ సంసారం అనేది ఈ సంసారాన్ని మన దాని ఎంత పడడం ఎంత పడుకోవద్దు దాని నుంచి మనం ఉపసంహారం చేసి ఆత్మస్వరూపనుష్లమై ఆ ఈశ్వరుణ్ణి భవిస్తూ మనం జీవితం ఈ సంసారము లేదా పడడం అంత తెలివి అని అనుకోవడమే దుఃఖ దోషం అథవా దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చి ఈ ఈ సమాసాన్ని మరో రకంగా చెప్పొచ్చు అలాగా దుఃఖాన్ని ఏమో దోష దుఃఖ దోషహ చిన్న టెక్నికల్ డిఫరెంట్స్ మనం ఏమని చెప్పాము ఐదింటి యొక్క ద్వంద్వ సమాసం చేసాం జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ ఐదు ద్వంద్వం ప్రతి దాంట్లోనూ దోషం ఉంటుంది అంటే జన్మ దోషము జరా మిదోషము జరా దోషము వ్యాధి దోషము దుఃఖ దోషము మన ఐదు దోషాలు చెప్తాం ఈ ఐదు దోషములను చూస్తుంట అని చెప్తాం ఈ సమాసాన్ని ఇంకో రకంగా చేయాలి ఎలాగంటే నాలుగింటికే ద్వంద్వం చేయాలి జన్మము జరా వ్యాధి నాలుగే ద్వంద్వం తర్వాత దోషము ద్వంద్వ సమాసం చూపురం ఉండే పదం ద్వన్వంలో ఉండే ప్రతి పదానికి అన్వయిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు జన్ దోష అనే దాన్ని ఈ నాలుగింటికి పెట్టాలి జన్మదోషము మృత్యుదోషము జరాదోషము తర్వాత వ్యాధి దోషము ఆ దుఃఖము చాలి మళ్ళీ దుఃఖము అనే పదాన్ని పెట్టాలి దోషం కాదుగా దుఃఖం జన్మ దుఃఖము మళ్ళీ చెప్తున్నాం ఆయన కనిపిస్తుంది మనసు జన్మ దుఃఖము మృత్యు దుఃఖము జరా దుఃఖము వ్యాధి దుఃఖము నాలుగు దుఃఖాలు వస్తాయి ఈ నాలుగు దుఃఖముల ముందు దోషము పేడ ఆ పేడను దర్శించదే ఉంటుంది ఇంత అథవా దుఃఖాన్ని దుఃఖ దోష దుఃఖములే దోషము తిషు కూర్మవసు అనుదర్శనం సో ఈ దుఃఖ దోషమును పైన చేసిన పైన ఏం చేసామో దోషములు అన్నింటి ఎందుకు చూసాం ఇప్పుడు ఏం చూస్తామో దోషములు కాదు దుఃఖ దోషములు చూస్తాం దోషములు చూసినప్పుడు ఎన్నున్నాయి ఐదు ఉన్నాయి ఇప్పుడు దుఃఖ దోషములు చూసినప్పుడు ఎన్నుంటాయి నాలుగే ఉంటాయి ఎందుకంటే దుఃఖ దీంట్లో లాగేశారు కదా ఎలాగంటే అంటే మీరు చూసి పద్ధతి ఎలా ఉండాలంటే నేను ఎంత జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నారో జన్మ అని చూడాలి జన్మ దుఃఖము అని చూడాలి అంతేకాని పాలు కళ్ళు పుసుకుని పాలు తాగినట్టుగా తిండి కళ్ళు పుసుకుని పాలు తాగినంత చూడండి అలా జన్మ దుఃఖం మృత్యుహో దుఃఖము మరణించడం కూడా దుఃఖం తెలుగు చేత తెచ్చుకోకపోతే మరణించడం కూడా దుఃఖమే అవుతుంది జరా దుఃఖం దుఃఖం జరా వీడు వివేకం లేకపోతే క్షేత్ర క్షేత్ర వివేకం లేనివాడైతే దేహాభిమానం పట్టుకున్నవాడైతే జర కూడా దుఃఖం దుఃఖం యాధయ దేహమునందు వెళ్ళి మమకారము గలవాడైతే వ్యాధులన్నీ దుఃఖము లేదు దేహమునందు మమకారం లేనివాడికి వ్యాధులు ఒకటే వ్యాధుల కోట అంత పేదంగా కలిగిస్తాయి దుఃఖం వ్యాధయ దుఃఖ నిమిత్తా జన్మాదయో దుఃఖం నపునస్వరూపేణ ఏ దుఃఖం మీరు అనొచ్చు అంటే జన్మాలువే దుఃఖాన్ని ఎలా ఉంటాయి ఇప్పుడు ఆయన పుట్టాడు పండగ చేస్తున్నాడు ఏది దుఃఖాన్ని పెద్ద సమాయకాలం పొలాలు వెళ్తున్నారు బంధువులు అందరూ వచ్చారు కొట్టి చేతులు కట్టేస్తున్నారు రెపల ఈ రోజు తెలియజేస్తున్నారు పిల్లలు గంతులు వేస్తున్నారు జంతులు దుఃఖాలు వంట బ్రాహ్మణులు వచ్చి పడుతున్నారు పిల్లలు వంటలు చేస్తున్నారు బూర్లు దుఃఖం అంటారేమో జన్మ దుఃఖం లాగింది అంటారేమో అలాగా కండ పడుతూ ఆవు ఒక్క పిషం వేచింది జన్మ దుఃఖం ంధువు అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళాక సాయంకాలం చూద్దాం అప్పుడు అప్పటిదాకా వెయిట్ చేస్తే తెలుస్తుంది సాయంకాలం మొన్నడు పొద్దున్నో దుఃఖ దుఃఖం బయటపడుతుంది కాబట్టి జన్మయే దుఃఖం అని కాదు దుఃఖ దుఃఖ నిమిత్తం దుఃఖము అని చెప్తాం దుఃఖ నిమిత్తా జన్మాదయో దుఃఖం ఈ జన్మ మృత్యువులు దుఃఖము ఎందుకలుగుతున్నామంటే దుఃఖం మృత్యువు దుఃఖం కాదు మృత్యువు దుఃఖం కాదు మృత్యువు వల్ల మీకు భయం కలిగే ఆ భయమే దుఃఖం కలిగి డెత్ ఇస్ నాట్ ది ప్రాబ్లం ఇట్ ఈర్ ఆఫ్ డెత్ నెక్స్ట్ కాబట్టి డెత్ దుఃఖం కాదు డెత్ దుఃఖ హేతు భయం ప్రతిదీ అలాగే ఉంది కాబట్టి దుఃఖమును నిమిత్తములు కనుక నాలుగు పాచిం దుఃఖములే అని వర్ణించే తప్పమే దుఃఖమని కాదు నా పునఃస్వేణం స్వముచేత దుఃఖము మాత్రం కాదు జన్మాు దుఃఖదోషాను దర్శనా దేహేంద్రియ విషయభూగ వైరాజ్యముపజా ఇప్పుడు సపోజ్ నేను ఈ పనికి నేను చెప్తున్న పాఠం రాసి ఏమయా స్వామి నువ్వు ఏం పాఠం చెప్పావు మా ఉన్న ఉత్సాహం అంతా నిలబొట్టేవే అన్నాడు అనుకో అంటే అప్పుడు నేనేమంటానంటే యస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పాఠం బాగా పనిచేసింది ఎందుకంటే పాఠం యొక్క ప్రయోజనం ఏమిటంటే దుఃఖం దోషాన్ని చూసుకోటం ద్వారా సంసారమునందు ఉండేటువంటి ఉల్లాసము ఉత్సాహము తగ్గించి వీరికి సంసారం ఎడలో రోత పుట్టిట్లా చేయాలి వైరాగ్యం ఉంటే రోత ఈ సంసారం నా గుర వనిట్లా చేయాలి అందుకోసమే ఈ దుఃఖ దోషాలు లక్ష ఈ విధంగా జన్మావదులైన దుఃఖము అనే దోషం అనే విషయాలు శాస్త్రీయమైన బోధ ద్వారా అణు అంటే శాస్త్ర బోధ ద్వారా దర్శించుట ఏది దర్శించుట దర్శించుట ఇంకా చూద్దాం దాన్ని చూడాలి ఏకాంతంలో ఉన్నప్పుడు మెడిటేషన్ ఆల్మోస్ట్ని బాడీని దర్శించాలి బాడీలో ఏదైనా నొప్పి ఉందనుకోండి ఆ నొప్పిని దర్శించాలి మనకు ఇతరుల ఏదైనా ద్వేషం ఉందనుకోండి ఆ ద్వేషాన్ని దర్శించాలి రాగం ఉన్నదనుకోండి మూమెంట్ ఆఫ్ ఈ గో దాన్ని దర్శించాలి వాచ్ మనకు వాచ్ అలా వాచ్ చేసినందువల్ల ఏమవుతుందండి వైరాగ్యం ఉపజాం వైరాగ్యం ఉపజాం విరక్తి పుట్ట విరక్తులేదు సో విరక్తులైన వాళ్ళందరూ అలాగే విరస్తులే ఆ విరక్తి పుట్ట కథల కథల కింద చెప్తారు ఈ విరక్తి కథలు చెప్పాను అనుకోండి కొంచెం అందరాశంగా ఉంటాయి అంతేకాకుండా నేను ఆయన నాకు వెంచరీ నేను ఇంటికి లీలాసుకుడు లీలాసుకుడు విరక్తుడై చింతామణి అనే వేష్య ఆయనకి వైరాగ్యాన్ని పోషిస్తుంది ఆయన అనుకుంటాడు ఈ సౌందర్యము ఆ సౌందర్యానికి నేను దాసుని అనుకుంటాడు ఏవో కథలో ఏవో పద్యాలు కూడా రాస్తాయి అంటే అది అనుకుంది రే దేర్ ఈజ్ ఎ బ్యూటీ ఎ పర్మనెంట్ బ్యూటీ నువ్వు ఏదైతే సౌందర్యం అది వాడిపోయే సౌందర్యం నువ్వు యొక్క సౌందర్యం అవుతుంది పొద్దున్న సౌందర్యం సాయంకాలం వాడితేల్పేహే దిగ్రైతే అది కాదు సౌందర్యం ఒక సౌందర్యము గలదు అది నీ హృదయమునందు కలదు ఆత్మ చైతన్యమునందు ఉన్నది సౌందర్యం సత్యం శివం సుందరం ఆ సత్యము నీలందు అది శివము మంగళకరము ఈ ధనము భోగములు ఇల్లు వాకిళ్ళు ఈ పశువు ఖరీరైన నగలు ఇవన్నీ ఇవి మంగళాలు కావు అవి మంగళం కావు అవి బంధమే ఉంటాయి అవి మంగళ దా దాసీలు చాకర్లు నౌకర్లు ఇవన్నీ మంగళం అవుతుంటారు జనాలు మంగళమా ఇవన్నీ బంధం మంగళం అంటే సత్యం సత్యాన్వేషణ ఆత్మ ఆత్మవస్థులు సత్యము దాన్ని అన్వేషించారు అది మంగళం అది సౌందర్యం పెర్మనెంట్ బ్యూటీ సౌందర్య శాశ్వతమైన సౌందర్యము ఈ రకమైన వాడిపోయే సౌందర్యం కాదు అని చింతామణి లీలాసుకుడికి పోషిస్తు సుప్పై నువ్వే నాకు గురువు అని ఆ పాదాలను దండం పెట్టిపోయి శ్రీకృష్ణుని గురించి తపస్సు చేసి ఆయన కొరతార్థులయ్యాడు అని మనకి తప్పనిస్తాడు ఆయన గుర్తించిన కావ్యం శ్రీకృష్ణ కర్ణామంతము కర్ణామంతము అనే సిరీస్ చాలా ఉన్నాయి అవన్నీ కాపీలు అవన్నీ కాపీ క్యాట్ అంటూ ఉంటుంది అవన్నీ కాపీలు ఒరిజినల్ కర్ణామృతము అంటే శ్రీకృష్ణ కర్ణామృతం లీలాశ శ్రీకృష్ణ కర్ణామృతం ఉన్నారు కాబట్టి శివకర్ణామృతం ఉంటారు దాంట్లో ఆ శోభ రాదు సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం గీత అంటే భగవద్గీత సుప్రభాతం అంటే వెంకటేశ్వర సుప్రభాతం కర్ణామృతం అంటే శ్రీకృష్ణ స్టాండర్డ్ గీతా అన్ని కాపీలు కాపీ క్యాట్ కాబట్టి సో విరక్తి అటువంటి విరక్తి ఆయన పొందుతారు భద్రుహరి కూడా విరక్తిని పొందుక నేరా బాయ్ గొప్ప వైరాగ్యం వాడు గొప్ప నిర సో ఈ వినక్తి ఎక్కడి నుంచి దుఃఖ దోషాన్ని దర్శించతుందా వాళ్ళు చెప్తారు కూడా ఇప్పుడు మీరాబాయి వాళ్ళ రచనలలో మీరు చూసినట్లయితే ఆమె తన తన పొందిన వైరాగ్యానుభవాన్ని మన ముందు ప్రదర్శిస్తుంది సో అది చూస్తే తెలుస్తుంది ఆమె అంటుంది రామనామనే ధనము నాకు లభించినది అని సో ఆ విధంగా ఆ వైరాగ్య భావన వాళ్ళ ప్రచారలలో మనకు బాగా కలుగుతుంది కూడా గొప్ప వైరాగ్యం చాలా గొప్ప వైరాగ్యం అసలు ఆ దుఃఖాన్ని దుఃఖ దోషాన్ని దర్శించి వైరాగ్యాన్ని పొందుతారు ఏమి ఎందు ఈ విషయ భోగముల వైరాగ్యము అంటే లోపల అసంతృప్తి పెట్టుకుని లోపల ఒక రూక్తి పెట్టుకుని ఈ ఉండేటువంటి పరిస్థితులు మనకు సుఖాన్ని కలిగిస్తాయి అని వాటిపై బాహ్య బాహ్య పరిస్థితులపై తన సుఖము కొరకు ఆధారపరం అంత బంధము అదే కానీ మనకు సో విషయ భోగ ఇంద్రియ భోగములు ఉంటాయి ఇంద్రియ భోగములు అంటే ఏముంది ఇంట్లో ఉన్నారు నిన్నట్లయితే తాజాగా చూడకొని నాకు కలిసి చెప్పకుండా తగ్గ వెళ్ళి బోధన పెడతారు అది నాకు ఉండాలి అనుకుంటారు అంతకాని ఈ కొడుకులు మన ఒళ్ళు వీళ్ళందరూ చెట్టు తిరుగుతుంటే వాళ్ళ ముద్ది కొడుకులతో నాకు అంత సొదగా ఉంటుంది అని అంటారు ఎంతకాలం ఉంటుంది ఆ విషయం భోగ మనవుడు వచ్చి ఒళ్ళు కూర్చుంది తాత తాతం తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంతకాలం ఉంటుంది ఆనందం ఉంటుంది ఎంతగానం ఉంటుంది మనవుడు తాత అని తెలవగానే ఇంగ్లీష్ అయిపోతారు ఇది అయ్యో తాత అయిపోయేదే కది దుఃఖం నా కొడుకు కొడుకు అది కలిసి కొంతకాలం అప్పుడు తాతాయి ఏంటంటే తాతాల్లో కూడా అలాంటి దుఃఖం వస్తుంది మొంగ అలాగే విషయం భోగ విషయం భోగే ఇంద్రియ విషయం భోగ దేహం యొక్క భోగములు అంటే కంపల్స్ ఫిజికల్ కంపల్స్ ఇంద్రియ భోగములు అంటే సెన్సార్జన్స్కి గ్రాటిఫికేషన్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఉండాలి ఆ సెన్సార్జన్స్ ఎప్పుడు తర్పణం ఉండాలి అలాగే మనస్సుకి సంతో సంతోషాన్ని ఉండాలి మనస్సుకి సుఖాన్ని కలిగిస్తూ ఉండాలి అంటే పరిస్థితులనే మనకు అనుకూలంగా ఉండాలి ఇది మనిషి ఈ విధంగా ఈ భోగములగల శక్తిదై అంటే ఆసక్తి కలవాలి అదంతా నమ్మవుతోంది సో వీటి ఎందుకు చిక్కుకుని ఉంటారు తగులుకొని ఉంటారు మనిషి తగులుకొని ఉంటారు ప్రేమ ఉండే బంగారు ఉన్న చిలకలాగా ఉంటాయి బంగారు పంజీరంలో ఉన్న చిలక ఏం చేస్తుందంటే కడుపు నిండా దారి మల్లి గల్ని రక్షించి కడుపు బంగారు జిల్లెలో ఉండే నీళ్ళను తాగి ఏ నీళ్ళు సీసా నీళ్ళు సీసా నీళ్ళు తాగుతున్నాడు మామూలు నేను తాగా మామూలు నీళ్ళు తాగుతున్నాయి వస్తుంది ఇప్పుడు జంతువులు అది కదా యూ దాని లైఫ్ అనేది ఆ సీసాలో నేను అంటే పెండ్ అని మాకు లేకుండా ఉండడం కోసం కాగి ఆ బంగారం పంజీరంలో ఆ బంగారం కాడ ఆ కాడ మీద బయట కూర్చుని రామ రామ అంటున్న రెండు సార్లు అని అలాగే మీరు కూడా కొంత సంసారంలో భాగంగానే అప్పుడప్పుడు ఓ శ్రీకృష్ణ అంటుంది శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఏం శ్రీకృష్ణ అంటే జగన్ వర్సులు అవుతారు కాబట్టి వైరాగ్యము సో ఈ దోషాన్ని దర్శించిన కారణంగా వైరాగ్యం కలుగును వైరాగ్యం కలిగితే ఎవరైనా ఉపకారము అంతా ఉపకారం తత తే వైరాగ్యాత్మ వైరాగ్యము వలన తస్మాత్ అంటే తరువాత దానివల్ల దానివల్ల అంటే ఆ వైరాగ్యము వలన ప్రత్యేగాత్మని ప్రవృత్తి కరణా ఆత్మదర్శనాయ అప్పుడు ఇంద్రియములు బహిర్ముఖములుగా ఉండడం మనసి అంతర్ముఖములు అవుతాయి కన్ను ముందు కన్ను చూపు చూపుకి ముందు ఉన్నది ఇంపార్టెంట్ కాదు చూపు వెనక్కాలన్నది ప్రత్యేక పదాన్ని జాగ్రత్తగా ప్రతి అంచతి అంచు అంచు ధాతు అంచుధాతు అక్క అవుతుందండి అంచు ధాతువు నాకారం పోతుంది అనంత భాగా తింది అని ఆయన నకారం పోతుంది అచ్చి అచిపోహుకు చెవే కావు అక్క ప్రతి అంచతి వెనక్కి పోవాలి ముందు చేసిపోతాను ముందు పోక వెనక్కి పోవాలి కరణములు అంటే ఇంద్రియముల యొక్క మూవ్మెంట్ ప్రవృత్తికి మూవ్మెంట్ ఎక్కువ ఉండాలని ప్రత్యేకాత్మని ఉండాలి ఎందుకని వైనాట్ ఫార్మా పది ఫార్మా జగత్తులో ఏముంది దెర్ ఇల్ నథింగ్ నామరూపాలు వాటి వంట తప్ప దానిలో ఉకారం ఏం లేదు నథింగ్ రన్ ఆఫ్టర్ పది డేట్ రన్ ఆఫ్టర్ నథింగ్ ఏమంటే మీకు చావు మజ్జిగా అన్నం ఉంది అది తిని ఇక్కడ కూర్చుంటారా లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్ పో డిన్నర్ ఉంది వస్తారా అంటే మీరు కొందే డిన్నర్ ఆ చావు మజ్జిగ నాకు ఇచ్చేది ఏం చేస్తారు చారు మంచి చారు వల్ల మధ్య తినేసి ఏం చేస్తారు ధ్యానం చేస్తుంది కొన్ని గంటల ధ్యానం చేస్తుంది ముస్లిం రోజు కొను పొద్దున్నే చివరికలా లేవచ్చు సపోజ్ బసైడ్ ఎనర్జీ వెళ్ళాలనుకోండి హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్కి ఏం చేస్తారు ఎందుకు వెళ్ళి అంత రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అధికంగా తినేసి వచ్చి కడుపులో పోకుండా బాగుంటారు అనాథమైన దోష దర్శనం దోష దర్శనం వల్ల వైరాగ్యం ఎలా వస్తుందో గమనించారా ఈ సంసారంలో ఎలా ఉంటారో చాలు మధ్యగా అన్నమాట అని వాడు బసైడ్ ఎనర్జీ పోతారు సంసారంలో ఎలా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే వైరాగ్యం నేను వైరాగ్యము వల్ల వచ్చే డెవలప్మెంట్ మీకు దృష్టాంతంగా చెప్పానో కనుక ప్రత్య బహిర్ముఖములుగా పోయే ఇంద్రియములకు వాటి వాటి చలనము అంతర్ముఖమైపోతుంది ప్రత్యేక ఆత్మని అయితే ఏమవుతుంది ఆత్మదర్శన ఆత్మ సాక్షాత్కారంగా ఆత్మ అంటే అది చక్షుషక్షు ఆత్మ అంటే బ్రహ్మది ఆత్మయో బ్రహ్మ ఆత్మ అంటే మేనప్పు కొడుకు మేనమ కొడుకు అనుకోకూడదు అట్లాంటి చక్షుషక్షు చూపునకు వెనకాల ఉండే చూపు అంటే ఈ చూపునకు చూసే శక్తి ఏం చేస్తుందో అది ఆత్మ కాబట్టి అంతర్ముఖత్వము ఇన్నర్ సైలెన్స్ అవేర్ఫుల్నెస్ ఇది అవేర్ఫుల్ ఇప్పుడు మీరు ఇంద్రియములను బహిర్ముఖము చేసినప్పుడు ఇంద్రియములు వాటి ద్వారా మనస్సు కూడా అత్యంత చలనముగా తయారవుతుంది అధికమైన చలనం వచ్చేస్తుంది అలా బహిర్ముఖమైపోతే చలనం వచ్చేస్తుంది చాలా ఎక్కువ చలనము ఉంటుంది మనస్సు ఎడ్యుకేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది అలా కాకుండా ఆ ఇంద్రియమును మీరు అంతర్ముఖము చేస్తే ఇంద్రియంతో పాటుగా మనస్సు కూడా శాంతం అవుతుంది ఆ శాంతమైన మనస్సే ఆత్మస్వరూపముగా పరిఢవిల్లుము కాబట్టి ఆత్మసాక్షాత్కారానికి అంతర్ముఖత్వము చాలా ప్రధానమైన ఉపాయం అంతర్ముఖం సిద్ధిం కార్యంటే వాహ్య ప్రపంచములూ మే దోషాన్ని స్పష్టంగా దర్శించడం తెలుసుకోవాలి ఏం జ్ఞానహేతు జ్ఞానం ఉచ్యతే జన్మాదిదుఃదోషానుదర్శనం ఏమన్నా ఆత్మ గురించి చెప్పాలంటే మా ఈ దోషాలు దుఃఖాలు అంటే ఎంత పొందు చెప్పారంటారేమో ఈ జన్మాది దుఃఖ దోషమును దర్శించుట వల్ల అణువు అణువు అంటే మీరు మాకు మేము దర్శిస్తాం లేదంటే కుదరం శాస్త్రకారులు చెప్పినట్టుగా దర్శిస్తారు శాస్త్రంలో ఎలా చెప్పారో ఆ జన్మ గురించి మేము దర్శిస్తాం మాకు తెలుసు అంటే ఎవరు తెలుసు అలా కుదరదు జ్ఞానము ఆత్మ జ్ఞానమునకు దారి సుగమము అధారణం చేత ఈ దోషదర్శనమునకు జ్ఞానము అని పేరు పెట్టి జ్ఞాన హేపు స్వాతము జ్ఞానమునకు దారి తీసేది కదా జ్ఞానము చెన్నై వెళ్లే రైలు నుండి ఏమని చెన్నై వెళ్లే రైలు అని రాస్తార ఏమంటారు చెన్నై అని అయితే చెన్నై వెళ్ళే రైలు అని రాస్తారు అలా రాయి అయితే పొద్దున్న ఇంకొక గంట ఆలస్యంగా చెన్నై వెళ్లే రైలు అని రాసి పెడతారు అలా రాయలే చెన్నై ఎక్స్ప్రెస్ అని కూడా తొందరగా వెళ్ళిపోతుంది అదే తొందరగా వెళ్ళదు అలా రాస్తారు తెలియదు అలాగే దీన్ని లక్షణ అంట సంస్కృతిలో దుఃఖహేతుంది జ్ఞాన హేతు జ్ఞానం జ్ఞానమునకు దారి తీసేది గనుక దీనికి ఏమని పేరు జ్ఞానం ఏమిటి జ్ఞానం మీరు జ్ఞానం అనేది సార్ ఎస్ ఏమిటా జ్ఞానం దుఃఖ దోషాని దర్శ దీన్ని పతంజలి మహర్షి కూడా దీన్ని ప్రస్తావించారు ఆయన కూడా దుఃఖ దోషాను దర్శనం అనే అన్నారు పరిణామ తాప సంస్కారంలో ప్రారంభమవుతుంది సర్వం దుఃఖం వివే చిన ఇంతే కాకుండా దోషాను దర్శనం కదా పుత్రదా గృహాదిష్టానిష్టోపత్తి